రకరకాలు పెడతాడు లేకపోతే ధర్మ సాయి అంటాడు సాయికి ధర్మానే విశేషణ ముందు పెడతాడు ఇప్పుడు ఈ వైంశాపులు వాళ్ళందరూ భక్తులు అయ్యప్ప వైన్స్ శివ సాయి వైన్స్ సాయి దుర్గా వైన్స్ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ది థింకింగ్ బిహైండ్ దట్ నాన్ ఇన్క్చన్ తర్వాత ఇలాగంటే శ్రీనివాస వైన్స్ బాలాజీ బా బాలాజీ ఒక్కటే ఉండదు బాలాజీ వైన్స్ ఈజ్ అ వెరీ రొటీన్ థింగ్ దానికి ఏదో పెడతాడు ఇంకొకటి బాలాజీ పక్కన ఆయనకోటేదో పెడతాడు బాలాజీ అది దట్ ఈ ఓకే వైన్స్ గురించి నేను ఇంకా నేను మహాత్మా గాంధీ వైన్స్ అని పెట్టాడు కాదు ఇంకా మహాత్మా గాంధీ గారికి పూజలు చేస్తే కోరికలు తీరుతాయని ఇంకా ఎవడూ మొదలు పెట్టలేదు అందుకోసం ఆపేళ్ళు అయితే అది పెట్టేస్త అయ్యప్ప వైన్స్ అసలు సందర్భం అయ్యప్ప వైన్స్ అండి మంచినీళ్ళు తాగుతా ఉంటే షాపు కనపడదు కాఫీ తాగుదా ఉంటే మీకు హోటల్ కనపడదు కానీ వైన్ షాపులు ఎక్కడ పడితే తర్వాత నేను ఇక్కడ ఒక వైన్ షాప్ ఉంది సెంటర్ పాయింట్ ఉంది అక్కడ సెంటర్ పాయింట్ అంటారు దీన్ని డైమండ్ పాయింట్ అంటారు కొంచెం ముందుకెళ్తే సెంటర్ పాయింట్ అక్కడ ఓ వైన్ షాప్ ఆ వైన్ షాప్ వాడు స్పెషల్ డిస్కౌంట్ ఫర్ అక్షయ తృతీయా అక్షయ తృతీయకి బంగారానికి స్పెషల్ డిస్కౌంట్లో అవి ఉన్నాయి వాడి బంగారానికి ఇవ్వగలింది వాడి బంగారం అది అమేజింగ్ పీపుల్ ఎనీవే సో మనకి ఏది థింక్ చేయాలో చెప్తాడు తప్ప ఎలా థింక్ చేయాలో చెప్పడం దీని సైకాలజీ ఏంటంటే ఇది లీడర్ ఫాలోయర్ సైకాలజీ ఎలా థింక్ చేయాలో చెప్పాడు అనుకోండి దాన్ని ఆ చెప్పిన వాడు లీడరు కాదు మీరు ఫాలోయిరు కాదు హౌ టు ఇన్వెస్టిగేట్ అని చెప్తే మీరు హౌ టు ఇన్వెస్టిగేట్ నేను చెప్పాను అనుకోండి నువ్వు ఈ రకంగా ధ్యానం చేసుకో నీకు ఆ సెల్ఫ్ సెంట్రడ్గా ఉంటావు అప్పుడు నీ ఆత్మస్వరూపం నీతో అది ప్రకాశిస్తుంది నువ్వు ఫ్రీ అవుతావు అని చెప్పారనుకోండి చెప్తే వాట్ ఐఎమ్ డూయింగ్ నేను ఐఎమ్ నాట్ నేను ఒక లీడర్ని నేను గురువుని నువ్వు శిష్యుడవు అన్నీ ఏర్పాటు చేయగల నేనేం చేస్తున్నానంటే నేను చూసిన సత్యాన్ని మీకు చూసే విధానం చెప్తుంది అప్పుడు ఏమవుతుందంటే వీఆర్ ఈక్వల్స్ అయిపోతాం నేను లీడరు కాదు మీరు ఫాలో అయ్యరు కాదు మీరేదో నాకు సేవ చేయొచ్చు అది వేరే సంగతి కానీ i am not establishing myself as leader and i am not establishing you as a follower but apancham anta anta clean ga undadu nasta abo that is too much of satvika uh, too much of too much purity of art ala undadu mattane vaanni shishyu l chese yaru taruvatha okadu guru vayadu ela ayyadu guru హౌ ది పర్సన్ బికేమ్ గురు ఒక పది మంది వెళ్ళి మేము రెడీ మమ్మల్ని నువ్వు తోలు మేము తోలబడ్డానికి సిద్ధంగా ఉన్నాము అని వీళ్ళు పది మంది వేడి సబ్మిట్ అయితే వాడు గురువు అయినాడు ఎంభావం దర్శ నేనేదో ఊరికే గాలివాతంగా పాఠం చెప్తున్నాను మీరు అనుకో అక్కడ ఉండే వాక్యమే పాఠం చెప్తున్నాను ఏదో ఇక్కడ అక్కడవి పోగేసి చెప్తున్నాను అనుకున్నారు ఎంభావం దర్శయే దియస్య వాడు చూపిస్తాడు వాడు చూపించ వాడు ఎందుకు చూపిస్తాడు చూపిస్తే ఫాలో అయ్యేవాడు పది మంది ఉన్నారు కాబట్టి చూపిస్తాడు అలాంటిది ఒకటి ఉందని కనుక వీడికి తోచింది కాబట్టి చూపించాడు అసలు ఫాలోయర్స్ లేరనుకోండి వాడు అసలు చూపించనే చూపించడు అసలు వాడు ఆ పనే మొదలు పెట్టడు ఈవెన్ స్టార్ట్ దత్ అప్రోచ్ దాంట్లో మనం ప్రవేశిద్దామనే దృష్ట రాదు వాడికి ఎందుకు వచ్చిందంటే వీడు ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి వచ్చింది పోనీ తప్పే ఉంది ఒకడు గురువు ఇంకోటి శిష్యుడు తప్పే ఉందంటే తప్పంటే మీకు చెప్తున్నానండి గురువుకి ఫాలో అవసరం ఉంటుంది ఫాలోయర్కి గురువు అవసరం ఉంటుంది గురువు ఫాలోయర్ని శిష్యుడిని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు శిష్యుడు గురువుని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు మ్యూచువల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ వాళ్ళ క్షమం చేస్తాడు ఇది కొంతకాలం నడుస్తుంది ఆ తర్వాత గురువు ఫ్రస్ట్రేట్ అయిపోతాడు వీటితోటి లేదా వీడు గురువుతోటి ఫ్రస్ట్రేట్ అయిపోతాడు వేరియబుల్గా ఇదే జరుగుతుంది ఈ వేరే దీనికి ఎక్సెప్షన్ ఉన్నది ఎందుకంటే వీడు ఫాలోయరిని ఫాలోయర్గానే అట్టే పెడతాడు వీడు లీడర్ లీడర్గానే ఉండిపోతాడు ఎంతకాలం అని ఫాలో అవుతాడు వాడికి విసిగెట్టుతుంది వాడు ఫ్రస్ట్రేట్ అయ్యే అవతలకి పోతాడు లీడరు వీడు చేసిన సర్వీస్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాం మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఫిజికల్ పార్టీ ఈస్ నాట్ ఇష్యూ మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఫిజికల్ దేవుంటుంది ఫిజికల్ది పెద్ద ఇష్యూ కాదు సైకలాజికల్ ఎక్స్ప్లాయిటేషన్ సైకలాజికల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే వీడు ఉంటాడు మాకు ఫలానా మహాత్ముడు మా స్వామి ఆయన మాకు గురువు ఆయన మాకు ఆశీర్వదిస్తే మా పనులన్నీ అయిపోతూ ఉంటాయి ఆయన మాకు దారి చూపిస్తూ ఉంటాడు మేము ఫాలో అవుతూ ఉంటాము అని అని ఒక ఆయన నన్ను అడిగాడు ఏమంటే అమెరికాలో ఇప్పుడు అమెరికా ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏమిటండి అడిగాడు ఇండియా వెళ్ళిపోమంటారా అమెరికాలోనే కంటిన్యూ అవ్వమంటారా నేనన్నాను చూడు ఒక ఒక సన్యాసిని నువ్వు ఎందుకు అడుగుతున్నావు సన్యాసి అంటే వాడు సంసారంలో ఫిట్ కాలేక కదా సన్యాసి అయ్యాడు సంసారంలో ఫిట్ అయిపోయి అది అద్భుతంగా సాగిపోతుంటే అసలు సన్యాసి అయ్యేవాడు కాదు అక్కడే దాన్నే కొనసాగిస్తుంది రీజన్ అది క్లిక్ కాలేదండి జల్ కాలేదు ఏదో క్లిక్ అయింది ఉత్త జల్ కాలేదు అందు కదా వీడు సన్యాసం కూర్చుకున్నాడు అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది నిస్సందేహంగా ఉంటుంది కాబట్టి అటువంటి వాడిని వెళ్ళి భార్యా పిల్లలు ఉన్నవాడు ఇండియాలో ఉద్యోగం చేయాలా అమెరికాలో ఉద్యోగం చేయాలా అని అడుగుతున్నాడంటే నీకు సమ్ ఇసోట రెక్సన్ నేను నీకు చెప్తానని నువ్వు అడుగుతున్నావు కదా ఏదో ఒక దైవికమైన అలౌకి నీ నీ ఉద్యోగానికి దైవానికి సంబంధం అంటా ఏదో ఏదో లేకపోతే ప్రారంభకర్మకో దేనికో ముడిపెట్టి గ్రహాలకో వాస్తుకో దేనికో ముడిపెట్టి నువ్వు ఫిగర్ అవుట్ చేయలేని నేను చెప్తానని కదా నువ్వు అడుగుతున్నావు నేను అలాగే ఏమీ చెప్పను నేను నీకు సలహా మాత్రం చెప్తాను ఆ సలహా ఏమిటంటే ఇటువంటి సమస్యలు ఎప్పుడూ సన్యాసిని అడగవు అవి నువ్వు నీ ఫీల్డ్లో మంచి మంచి సత్పురుషులు ఉంటాయి నీ భాషే కావచ్చు అటువంటి వాడు నీకు భాషకి తేడా భేదాభిప్రాయం ఉన్నా అతను సహృదయుడయ్యి మంచి అనుభవం కలిగి మంచి సలహా ఇచ్చేవాడు అవ్వచ్చు వీళ్ళే ఆయన్ని అడుగు నీ భార్య నడుగు నీ భార్య నడుగు ఇలా ఇద్దరు ముగ్గురిని అడిగి అల్టిమేట్గా నీ నిర్ణయం నువ్వు తీసుకో నిర్ణయం తీసుకునే ముందు ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలో నీకు చెప్తా ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి సేవ చేసి దృక్పథం పెట్టుకో స్వార్థం పెట్టుకోక సమాజానికి సేవ చేసి దృక్పథం పెట్టుకో స్వార్థం పెట్టుకోకు ఎప్పటికైనా వేదాంతం బాగా చదువుకోవాలి అది కూడా పెట్టుకో ఎప్పుడైనా ఇంటికి వచ్చిన అతిథిగా ఏదైనా భోజనం పెట్టాలి అలాంటిది కొన్ని ధర్మాలు పెట్టుకో అంతేగాని కరడు కట్టిన భోగ సా భోగపరాయణత్వం పెట్టుకోక నువ్వు ఒక డెసిషన్ తీసుకో ఆ డెసిషన్కి నిలబడి ధైర్యంగా ముందుకు అడుగువే అని నేను సలహా చెప్పాను ఇంకెవళ్ళని మహాత్ములను అడక్కు వెళ్ళి ఈ స్వామిని ఆ స్వామిని అడక్కు వాడు సంసారంలో ఇవ్వడని వాడు నీకేం సలహా భగవద్గీత పాఠం చెప్పేందుకు వచ్చాను కానీ నువ్వు సంసారం ఎలా నడుపుకోవాలో నేను ఎలా నేను చెప్తే అది ఎలా ఫిట్ అవుతుంది అని నేను చెప్తాను అంటే ఏంటి ఎం భావం దర్శయజ నేను చేయలేదా పని అందుకే మీకు నెగిటివ్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చెప్పారు అదే మరొకటి అయితే వెంటనే చేస్తాను అంటే నేనని కాదు మరొకటి చేసి ఉండొచ్చు అది పాజిటివ్ ఎగ్జాంపుల్ ఉంటుంది ఎగ్జాంపుల్ కోసం చెప్పాను కాబట్టి ఈ రకంగా లీడర్స్ ఏమో ఎక్స్ప్లాయ్ త్రీ ఫాలోయర్స్ ఎందుకో తెలుస్తున్నా మీకు నేను రహస్యం చెప్తున్నా శిష్యులు పది మంది లేకపోతే గురువు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అంటే సైకలాజికల్గా శిష్యుల మీద డిపెండ్ అయ్యడా లేదా ఇప్పుడు పందిండ్ వేసి యజ్ఞం చేస్తున్నాడు అనుకోండి స్వామీజీ ఆ పందిళ్ళలో ఒక్క మనిషి లేడు ఆ రుత్వితులు మాత్రం ఊరికే హోమాలంటో నెయ్యంతో తీసుకెళ్ళి ఆ నిప్పుల్లో పోస్తుంటే ఆయనకి ఒళ్ళు పండుతుంది చాలండి ఆయన చేసిన హోమాలను ఒక్క విద్య ఒక్కడ రాలేదు వాళ్ళు వచ్చారే చేద్దా ఇంతవరకు చేసిన చాలంటాడు ఇసుక వస్తుంది అదే వేల మంది జనం వస్తున్నారనుకోండి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ పెడతాడు నీకు సుదర్శన హోమం చేస్తానంటా అంటాడు ఎందుకు సుదర్శన హోమం ఎందుకంటే నీ భయాలు అన్నీ పోతాయి ఓకే బహుశా కావచ్చు సుదర్శన హోమం భయాన్ని పోగొట్టుందంటే గృహస్థు ఓ పురోహితుడి దగ్గర పెట్టి చూసుకోవాలి కానీ సన్యాసికి దాంతో సంబంధం ఏంటి భయాన్ని పోగొట్టే సుదర్శన హోమం గురువుకి పురోహితుడికి సంబంధించింది గృహస్థుల మధ్యన వ్యవహారం ఉంది సన్యాసికి అదేందుకంటే ఆ గోళంకో వీడు సంసార భయాన్ని పోగొట్టే జ్ఞానాన్ని బోధించాల్సిన వాడు ఈ పిశరద్ధ భయాన్ని పోగొట్టే ఈ కర్మ చేయిస్తాడేటండి ఏమన్నా సందర్భం ఉందా గృహస్థులు చేసుకోవాల్సిన కర్మని సన్యాసి పట్టుకుంటాడేంటి కర్త కారయతాచేవ ప్రేరకశ్చానుమోదక చత్వర సమభాగిన వీడికి ఎందుకు ఈ ప్రేరణము ఈ అనుమోదనము ఎందుకు వీడికి కొంతమంది అయితే ఏకంగా వాళ్ళే హోమాలు కూడా చేసి పారన్నారు గొడవ వెళ్ళిపోయి కాబట్టి భావం దర్శయ స్పిరిచువాలిటీ నేర్పాలి జనాలకి ఏది బోధిస్తే వాడు అప్లిఫ్ట్ అవుతాడో అది చెప్పాలి వాడిని ఒక స్వతంత్రుడిగా నిలబెట్టేందుకు మనం హెల్ప్ చేయాలి ఏ వాడి దారి నడవాల్సిన దారిని వాడికి చూపించాలి అంతేగాని వాడి ఉదల మీదెక్కేసి నువ్వు నన్ను మోస్తూ ఉంటే నీకు మోక్షం వస్తుందన్న లెక్కనే ఎప్పుడు చేయకూడదు కానీ మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ లీడర్ లేకపోతే ఫాలోయర్ కంగారు పడిపోతాడు ఫాలోయర్ లేకపోతే లీడర్ కంగారు పడిపోతాడు ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ అని చేతనే ఒక సాలిడ్ డెప్త్ ఉన్న టీచింగ్ ఉన్న చోట రిలేషన్షిప్పు కంటిన్యూస్గా నడుస్తుంది తప్ప టీచింగ్ ఉండదు ఏముండదు ఎంతసేపు నేను చెప్పిన పూజ నుంచే నీ కోరిక నేను ఈ రకమైన రిలేషన్షిప్పు అది అది నడవద్దు బ్రేక్ అయిపోతా మళ్ళీ మళ్ళీ దాన్ని రీఎన్ఫోర్స్ చేసుకుంటూ ఉండాలి బిలీఫ్ సిస్టమ్తో రీన్ఫోర్స్ చేసుకుంటూ ఉండాలి ఏదో చేయాలి ఒకప్పుడు దో తేరు కుట్టిన దొంగ సామెతో ఒకటి వర్కౌట్ చేస్తుంది మన సైకాలజీ అలా వర్కౌట్ చేస్తుంది సైకాలజీ అలా వర్కౌట్ చేస్తుంది అంటే హ్యూమన్ సైకాలజీ ఎలా ఫంక్షన్ చేస్తుంది అన్నదానికి దృష్టాంతం ఏంటంటే నలుగురు ఊరు ప్రయాణానికి వెళ్తున్నారు ఒక పాడుబడిన దేవాలయం ఒకటి అక్కడ కనపడింది వీళ్ళ భోజనం ప్యాకెట్లు ఉన్నాయి ఎక్కడో కొంత నీడగా ఉండి అక్కడ కూర్చుని ఆ భోజనం చేస్తూ ఉంటాడు ఒకడు ఏవో నావిక పాత్రలు ఏవో తాగి తిని మంచినీళ్ళు తాగి అక్కడ పెద్ద విఘ్నేశ్వరుడి విగ్రహం అంటే కొంత పార్టీలు విరిగిపోయేదో ఉంది పాడుపడ్డ దేవాలయం ఉంటే అలాగే ఉంటుంది ఆ విఘ్నేశ్వరుడి బొడ్డు ఉంటుంది పెద్ద పొట్ట బొడ్డు ఆ బొడ్డు చాలా డీప్గా లోతుగా ఉంటుంది వీడు తీరు కూర్చుని వెళ్ళి దాంట్లో వేలు పెడతాడు ఈ బుడ్డు పెగ్గరితో దోల్ ఆ బొడ్డు కింద చిల్లులో వేలు పెడతాం అక్కడ తేలిప్ప దేవాలయం కదా అది కుడుతుంది కుడితే తేలు కుడితే ఎంత మంట పుడుతుంది చాలా మంట ప్రాణాంతకం ఏం కాదు కానీ సహించలేనంత నొప్పు మంట పుడుతుంది మంట కానీ పైకి చెప్తే రే తేలు కుట్టిందిరా అని చెప్పి అందరూ చివాట్లేస్తారు ండద్దు ఆ భోజనం చేసిన వాడివి హాయిగా కూర్చోక ఆ చిల్లెలో కనబడుతుంది వేలు పెడతావు బుద్ధుండద్దు అని తిడతారు కదా కాబట్టి వెంటనే అదేమిటి ఇల్ల ఇల్ల నువ్వు వంట కదా ఇల్ల ఇల్లా అనుకుని అది దగ్గర పెట్టుకుని అబ్బా మొగలి భూముల వాసన వేస్తోంది ఈ ఎంభావం దర్శ చేసేవాళ్ళు ఎందరో ఇళ్ళు అక్కడ చేయి కాల్చుకొస్తాడు చేయి కాల్చుకున్నానని చెప్పడం తర్వాత తను తనే నేను వెళ్ళాను ఏదో చేయింది దీనివల్ల నాకేం లభించింది అనే ఇన్వెస్టిగేషన్ ఏమి తనని తాను తేలు కుట్టే మొగలు పూలు వాసన మార్చుకుంటాడు మన మానసికంగా సైకలాజికల్గా అలా వర్క్అవుతుంది మొగలి పూలు వాసన వస్తాం ఆ కథ కంప్లీట్ చేద్దాం మొగలు పువ్వుల వాసన వేస్తుందంటే రెండు అలాగా అని వా వాడు పెడతాడు వెండి గారు ఆ తేలు వీడిని ఓ పోటు వస్తుంది వీడికి అర్థమవుతుంది వాడు వీడి వస్తుంది వాడు మడ్డా కాకుండా నన్ను కూడా వాడు అంటే కానీ బయటికి తీసి చెప్పాడు అనుకో వాడికి బుద్ధి లేదు మీకు బుద్ధి తిడతారు వాడు చెప్పిన దారిలో వెళ్తావా వాడు ఎంత వాడు తెలివితేటలు ఏంటంటే అందరూ తిరుతారు కాబట్టి వీడు మళ్ళీ ఇలా ఇలా అనుకుని ఆ నొక్కిపోవడం కోసం ఇలా ఇలా అరుక్కుని ఆదా వెతుకుని వాసన వేసుకోండి మల్లెపూల వాసన వేసుకోండి అంటే కథ ఏంటంటే వాడు కూడా తేలికూడుతుంది నాలుగో వాడు కూడా తేలి ఎవడు సేమ్ కాడు ఇలా ఉంటారు అంటే సైకలాజికల్గా ఏమిటవుతుందంటే వీడు వెళ్ళి దాంట్లో ట్రాప్ అవుతాడు ట్రాప్ అయితే ఒక అద్భుతమైన వివేకాన్ని విజ్ఞానాన్ని తెచ్చుకొని షేక్ ఆఫ్ చేసేసి బ్రేక్ ఎసండర్ ఆల్ దీస్ సైకలాజికల్ బాండేజెస్ ఫియర్ ఉంటుంది ఆ ఫియర్ను కూడా త్రో సవతలు పారేసి ధైర్యంగా షేక్ చేసేసి ఆశీర్వచనం చేసి ఆశీర్వచనం అంటే ఆ యుద్ధాజ్ఞాయాన్ని మొదలుపెట్టమని నా అభిప్రాయం కాదు You bless the guy. Come on, there is nothing that you can give to me. I am giving you some dakshana. Please take it. I am giving you some dakshana. Please take it. You will goit padu pohi. Swatantra nga tattva nga anveshan chukawal keda. Achche hiya jaya. Anta dhai diyan dadu. Adhi telu kota da vantay. Al dhai diyan dadu. Al aga dhanta padu kota vantay. Konta kala nike, he becomes a part of it. and he acquires some vested interest in it. Now, if you are a shaykh to do something, you can't get a ladle, you can't get a ladle, you can't get a ladle. You can't get a shaykh. This is false superstructure. You can maintain it. You can't get a shaykh. You can't get a shaykh. So it continues. That's how I am going to do it. So, పంచావతి సభూత్వాసం తద్గ్రహ సముపయతితం దాంట్లో వీడికి కొంత అడ్వాంటేజెస్ కూడా రావటం ప్రారంభిస్తాయి అది ఒక గ్రహము గ్రహము అంటే దెయ్యం పట్టినట్టుగా పట్టింది అని అర్థం అది వీడిని పట్టుకుంటుంది వీడు దాన్ని పట్టుకుంటాడు బస్ దాంట్లో ఫిక్స్ అయి ఉంటాడు ఈ విధంగా మనిషి అనేక తత్వాన్ని తప్పుదారిలో వెళ్తాడు తప్ప తత్వాన్ని స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం మనిషి చెయ్యడు ఈ విధంగా ఇన్ని రకముల కల్పనలు నిర్మాణం అవుతూ ఉంటాయి సినిమా చప్పుడు చూడండి దీంట్లో రహస్యం ఏంటంటే ఇప్పుడు నా జీవితంలో దుఃఖము ఈ దుఃఖం ఇది ఇది అనుభవం ఈ దుఃఖం ఎందువల్ల వచ్చింది దేవుడు పెడతాడు ఆ దుఃఖాన్ని దేవుడు పెడతానండి మన జీవితంలో దుఃఖాన్ని దుఃఖము అవివేకం వల్ల వస్తుంది అవివేకాత్ దుఃఖం జాగితాయి కావండి ఈ అవివేకం వల్ల దుఃఖం వస్తుందని తెలుసుకోవడం మానేసి దేవుడు పెట్టాడు దేయం పెట్టింది కాలం పెట్టింది దిక్కులు పెట్టేవి వాస్తవే దిక్కులు కాలం పెట్టింది గ్రహాలు పెట్టేయి నక్షత్రాలు పెట్టేయి అని వీడిలాగా ఎన్ని రకాలగా తప్పుగా వీడు ఎస్క్రైబ్ చేయడానికి అవకాశం ఉందో అన్నీ చేస్తాడు అసలు పాయింట్కి మాత్రం రాడు అసలు పాయింట్ ఏమిటంటే అవివేకము ఆత్మ అనాత్మ వివేకం నీకు లేకపోబట్టి నీ జీవితంలో ఈ కన్ఫ్యూషన్ ఈ అవివేకం కారణంగా నీకు దుఃఖం వచ్చింది అని ముందు నువ్వు గ్రహించు ఫస్ట్ యూ రియలైజ్ దట్ యాజ్ ఎ ఫ్యాక్ట్ కాండి అవివేకము ఓకే నేను తెలుసుకున్నాను నా జీవితంలో దుఃఖం ఉన్నది ఈ దుఃఖానికి నా అవివేకమే హేతువు కారణము ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి ఉద్యోగంలో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ఏమంటాడు స్టే గవర్నమెంట్ బోగస్తుంటాడు బాస్ బోగస్తుంటాడు ఇన్స్టిట్యూషన్ బోగస్తుంటాడు కానీ తాను తప్ప అన్నీ బోగస్తుంటాడు అంతేగాని దీంట్లో నా కంట్రిబ్యూషన్ ఉంది నేను తప్పు చేస్తున్నానని మాత్రం తెలుసుకునే ప్రయత్నించాడు ఓకే సపోజ్ అవివేకం వల్ల నాకు దుఃఖం వచ్చింది నేను తెలుసుకున్నాడు అనుకోండి ఇప్పుడు ఈ అవివేకం నుంచి బయటపడతాడు ఈ అవివేకం నుంచి ఏమండి ఒకడి జీవితంలో అవివేకం ఉంటే అజ్ఞానం ఉంటే ఈ అజ్ఞానాన్ని ఇంకొకటి ఎలా పోగొడతాడండి వాడే పోగొట్టుకోవాలా ఇంకొకటి పోగొడతాడా వాడు పోగొట్టుకోవాలి ఇంకొకడు పాత్ర సుతరాము లేదు అని నేను అంటలేదు ఇప్పుడు మీకు దాహం వేస్తుంది మీకు దాహం వేస్తే దాహం తీరాలంటే ఏం చేయాలండి ఇంకొకడు సుతరాము సంబంధం లేకుండా ఉంటుందని నేను అంటలేదు ఇంకొకడు ఏం చేస్తాడు ఒకప్పుడు నీళ్లు మీకు ఇస్తాడు అంతే కదా వాడు చేయగలిగింది ఆ నీళ్లు మీరు తాగాలి తాగేటువంటి ఆ శక్తి మీకు ఉండాలి ఆ నీళ్లు లోపలికి వెళ్ళాలి బయటకు వచ్చేయకుండా ఆ నీళ్లు నోట్లో కూస్తున్నా బయటకు వచ్చేస్తున్నాయి అనుకోండి ఇంకా వాడి దాహనం ఎలా తీరుతుంది వాడి ప్రాణం ఎలా నిలబడుతుంది కాబట్టి మీరు కొంచెం ఓపిక పట్టి ఆ నీళ్లు మీరు తాగి ఆ ఓపికని మీరు తెచ్చుకుని ఆ దప్పికి నుంచి మీరు బయటపడాలి కానీ అదే అవుట్సైడర్ మీకేం హెల్ప్ చేయగలుగుతాదండి హీ కెన్ డూ సమ్ హెల్ప్ ఎక్స్టర్నల్గా కొంత హెల్ప్ చేయగలుగుతుంది కానీ ఇంట్రెన్సిక్గా మీ కన్ఫ్యూషన్ మీ అవివేకాన్ని మీరే పోగొట్టుకోవాలి ష్యూర్ అవుట్ సైడర్ ఏం చేస్తాడంటే మీకు చెప్తాడు ఆయన ఈ కన్ఫ్యూషన్ నుంచి బయటపడే ఉపాయం ఇది కా అని చెప్తాడు అంతే కానీ మీ కన్ఫ్యూషన్ నుంచి మిమ్మల్ని బయటవాడు ఎవ్వడూ బయటపడయలేడు దట్ యు నో యాజ్ ఎ ఫ్యాక్ట్ ఎగ్రవాడెలా బయటపడేయగలుగుతాడు ఇకనా అండి కడుపులో పోటొస్తే మీ కడుపులో పోట్ర ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకుని దానికి విరుగులేదో మీరు వేసుకుని దాని నుంచి మీరు బయటపడాలి కానీ ఎదరవాడు సలహా చెప్తారు హీ కెన్ గివ్ యూ ఎ కరెక్ట్ అడ్వైస్ నో డౌట్ పోతాం అల్టిమేట్లీ మీ అవివేకాన్ని మీ అజ్ఞానాన్ని మీరే పారద్రోలుకోవాల్సి ఉంటుంది ఇది అజ్ఞానము ఇది అవివేకము అని మీరే గుర్తించాలి ఆ గుర్తింపుకు తగ్గట్టుగా మీరే యాక్ట్ చేసి దాని నుంచి మీరే బయటపడాల్సి ఉంటుంది మీరు ఆ పని చెయ్యకుండా ఎద్రవాడు నాకు నా తరఫున సబ్సిచ్యూట్గా వాడు ఉంటాడు నేను వాడికి దక్షిణిస్తాను లేకపోతే వాడికి నా దగ్గర నాలుగు ప్లాట్లు ఉన్నాయి ప్లాట్ వాడికి ఇస్తాను లేకపోతే ఓ బిల్డింగ్ కట్టి లేకపోతే ఏవో చెప్పులు రాసిస్తాను వాడు నాకు నా హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మై అప్లిఫ్ట్మెంట్ అని ఎద్రవాడి మీద కూచి పారేసి వీడు పరాధీనంగా ఉన్నంత వరకు వీడు అజ్ఞానంలోనే ఉంటాడు తప్పిస్తే బయటికి రాలేదు కాబట్టి గురు అంటే ఆధునిక కాలంలో గురువు అనే పదానికి గురు శుశ్రూష అనే పదానికి కూడా కొంత డిస్టార్షన్ మనకు కనపడుతుంది ఈ డిస్టార్షన్ పబ్లిక్ మిస్టేక్ పబ్లిక్ యొక్క జ్ఞానం ఒక్కటే కారణం కాదు ది సో కాల్డ్ గురూస్ కంట్రిబ్యూట్ టు దట్ డిస్టార్షన్ వాళ్ళు ఏం చేస్తారంటే పర్సనల్ ఎడరేషన్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు దే ప్రమోట్ ఇట్ సో దాట్ అల్టిమేట్గా మీరు వెళ్ళి ఆ గురువు రూపంలో ఉండే వ్యక్తిత్వాన్ని ఆరాధించే స్థితికి వీడు తయారవుతాడు ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకున్నాడో వాడి ఆ జీవితంలో వాడికి సంసార బంధం నుంచి విముక్తి కల ఎందుకంటే వాడు చేయాల్సినటువంటి ప్రయత్నం వాడు చేయడు కాబట్టి అది ఒక పాయింట్ నేను ఎం భావం దర్శయ అనేది వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాను దీంట్లో ఉన్నటువంటి క్రిటికల్ సైకలాజికల్ ట్రూత్ ఎలా ఉంటుందంటే సైకలాజికల్గా ఉంటాయి చాలా క్రిటికల్గా సూక్ష్మంగా ఉంటాయి ఇప్పుడు ఒకడు ఉన్నాడు ఒకడు సంసార దుఃఖాన్నించి ఉన్నాడు వాడిని నేను బయటపారేస్తాను నేను గురువుని వాడు శిష్యుని ఏమండి ఇప్పుడు ఆ స్థితిలోకి మీరు ఎప్పుడైతే ప్రవేశించారో అక్కడ ఏమవుతుందంటే ఒక రూల్ ఒకటి ఉంది మైండ్ కెన్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ అట్ ఎ టైమ్ ఒకే వస్తువు మీద ఫోకస్ చేయగలదు ఇప్పుడు మీరు అజ్ఞాన నివృత్తి కోసం గురువు దగ్గరికి వెళ్ళారండి ఇప్పుడు మీ మనస్సు చేస్తే అజ్ఞాన నివృత్తి మీద ఫోకస్ చేస్తుంది లేకపోతే గురువు మీద ఫోకస్ చేస్తుంది రెండు మీదే చేయలేదు అర్థమైందా మీకు కాబట్టి మీరు గురువు మీద ఫోకస్ పెడితే గురువు ఇంపార్టెంట్ అవుతాడు అజ్ఞాన నివృత్తి సెకండ్ ప్లేస్లో పడుతుంది అంటే అలా ఉంటుందని అర్థం ఎక్కడికి పోదు అజ్ఞానం అలాగే ఉంటుంది మీరు అజ్ఞాన నివృత్తి మీద మీరు ఫోకస్ పెడితే గురువు స్థానంలో గురువు ఉంటాడు గురువు ఏమైపోడు గురువుకు భోజనం పెట్టండి నేను గురువుకి చేసి సేవ చేయొద్దని నేను అంట గురువు శుశ్రూష మీ పని అయిపోతుందని మాత్రం మీరు అనుకోద్దు అవదు అజ్ఞాన నివృత్తి పూచి మీ మీదే ఉంటుంది తర్వాత గురు శుశ్రూష అనే పేరుతో గురువు యొక్క వ్యక్తిత్వానికి ఎక్కువ ఎప్పుడైతే మీరు అధిక ప్రాధాన్యం ఇస్తారో ఈ అజ్ఞాన నివృత్తి వెనకబడిపోతుంది దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఈ ఫ్యాక్ట్ నాకు రోజుకి నాలుగు సార్లు కనపడుతుంది అలా తెలుస్తూ ఉంటుంది బట్ యు కాంట్ హ్యాప్ కాబట్టి మీరు నేను మీకు దారి చూపిస్తాను నేను అప్పుడు నేను ఇంపార్టెంట్ అయిపోతాను మీ అజ్ఞానం ఇంపార్టెంట్ కాదు అది ఎలా పక్కన పడి ఉంటుంది అంటే అర్థం ఏంటి మీ అజ్ఞానము అజ్ఞానంలాగే ఉంటుంది కానీ ఇప్పుడు గురువు యొక్క రోల్ ఏమైపోతుందో తెలుసునండి గురువు అనేవాడు హీ బికమ్స్ ఎన్ ఎస్కేప్ ఎస్కేప్ అనే మాట ఒకటి మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా దీని ఇంకొంచెం చెప్పమంటారా అది వెల్లింగ్ టూ కన్సిడర్ దీస్ బేసిక్ ఇష్యూస్ ఇక ఓపెన్నెస్ ఉంటే చెప్తా ఇప్పుడు నాకు జీవితంలో దుఃఖం ఉంది ఏమండి ఈ దుఃఖాన్ని దుఃఖం కాకపోతే భయం భయం కానీ దుఃఖం కానీ భయం ఉందనుకోండి ఇప్పుడు ఈ భయం నుంచి నేను ఎస్కేప్ అయినంత కాలము ఆ భయం ఆ రూపంలో కాకపోతే మరో రూపంలో నిలిచే ఉంటుంది ఎక్కడికి పోతుంది ఎస్కేప్ అవ్వకూడదు భయాన్ని డైరెక్ట్గా స్క్వేర్గా ఫేస్ చేయాలి కానీ ఎస్కేప్ కాపుంటే భయానికి ఎస్కేప్ ఎలా ఉంటుందో చెప్పంటారా అసలు ఎస్కేప్ అవడం అంటే పలాయనం పలాయనవాదం ఎలా ఉంటుందంటే వీడు వీడికి భయం వేస్తుంది ఏదో దయ్యం అంటే భయం అక్కడ బోర్డులు ఉంటాయి భూత వైద్య ఉంటుంది నేను ఈ మధ్యను మళ్ళీ చూశాను అంతకుముందు రోజు ఎక్కడో ముమ్మిడి వరం ఎక్కడికో వెళితే బోర్డు చూశాను ఈ మధ్యన నేను ఎటువటో ఉంటాను ఈ హాస్టల్స్ పని మీద దాని మీద ఈ మధ్యన ఇటు వీటి రాయలసీమ వైపు వెళ్ళినప్పుడు ఇంకోటి చూశాను భూతవైద్య బోర్డు భూతవైద్యం భూతవైద్యం అంటే ఎవడో ఒకడో భూతానికి భయపడుతూ ఉంటాడు నేనే భూతానికి భయపడుతున్నాను అనుకోండి వాడి దగ్గరికి వర్గ్గ వాడు ఏం చేస్తాడంటే ఆ భూతాన్ని క్యారెక్టరైజ్ చేస్తాడు వీడు వెళ్ళినప్పుడు భూతం అంటే ఏమిటి సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ ఇమేజ్ వెరీ నిబ్యులస్ అంటే ఏంటి వెరీ వెరీ అన్ష్యూర్ ఏదో దెయ్యం పట్టిందో భూతం పట్టిందో అని ఏదో పద భూతం అంటే భవతి భూతం పృథివ్యక్తేజో వాయువాకాశాలు వాటికి భూతములో అని పేరు అంతకంటే వేరే భూతాలు లేవు ఎతో వా ఇమాని భూతాన్ని గాయద్ది అంటే అంటే అక్కడ అర్థమేంటి భవంతి భూతాన్ని సకల ప్రాణులకి భూతములు పేరు కానీ వీడి భూతం ఒక సమ్ కైండ్ ఆఫ్ సిల్లీ ఇమేజ్ ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సొసైటీ ఒక మనిషి మెదడులో సొసైటీ పెట్టేంత జంక్ ఎంత అంటా కాదు మీరు ఊహ కూడా చేయలేరు అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ వీడి మెదడులో ఎంత జంక్ పెడుతుందంటే వీడు ఒక జీవితకాలం స్క్రబ్ చేసినా పోదు ఆ జంక్ అంత జంక్ ఉంటుంది వీడి మెదడులో వీడు కులం అని ఒకటి పెట్టుకుంటాడు ఈ కులం ఎక్కడి నుంచి వచ్చింది ఫ్యామిలీ పెడుతుంది వీడికి ఆత్మతత్వాన్ని తెలుసుకోరా అంటే వీడు కులం అంటాడు ఫ్యామిలీ పెడతా సో ఈ దెయ్యం అని వీడు వెళ్ళాడు భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు భూత వైద్యుడు ఏం చేస్తాడు ఆ దెయ్యానికి పేరు పెడతాడు ఏవో ఉన్నాయి పేర్లు నేను ఈ పేర్లు పెద్ద ఎప్పుడు పరిశుద్ధ చేయలేదు లేకపోతే వాటిని లిస్ట్ కింద రాసుకుంటే బాగానే ఉంటాయి కూడా సంస్కృత పదాలు ఏమున్నాయి ఏముంది ఇప్పుడు యక్షిణి అని పేరు ఉంది షాకినీ డాకిని ఇలాగ కూష్మాండ పుష్మాండం పుష్మాండం అంటే పుష్మాండం గుమ్మిడికాయ ఏమిట్రా గుమిడికాయ ఏమిట్రా నేను జాతర ఈ మధ్యన పరిశీలించాను ఆ దెయ్యం గుమ్మిడికాయ ఆకారంలో ఉంటుందని రాశాడు వైశ్ధిరాజా రాసిపెట్టాడు పోలే ఒక సమస్య పరిష్కారం అడిగారు లేకుండా గుమ్మిడికాయ ఆకారంలో ఉంటుంది ఆ దెయ్యం దానికో ఆకారం ఏదో పెడతాడు వీడు వెళ్ళడం వెంటనే అంటాడు నీకు ఈ దెయ్యం నిన్ను పట్టుకుంది అని మామూలుగా ఆ భూతవైద్యుడు వాడు అల్లి మీద వాడు ఒక కస్టమర్ కోసం చూస్తున్నప్పుడు వీడు అటు రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్ళాడు అనుకోండి వీడికి ఆ పట్టిందని వాడు చెప్పలేడు వీడు వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోవాలి నన్ను దెయ్యం పట్టుకుందో అంటే అప్పుడు పేరు చెప్పేస్తాడు వాడు చూడండి అసలు ల్యాయిగా వాడు ఏ ఇలా ఇప్పుడే కనపడింది నాకు నేను దెయ్యం పట్టుకుంటోందని చెప్పొచ్చు కదా అలా చెప్పడం అది ఫాలోయింగ్ మై లైన్ ఆఫ్ థింకింగ్ అలా చెప్పడం వీడు అంటే దాని మీద వాడు దానికి ఒక అది పురుష దయమా స్త్రీ దయమో చెప్తాడు ఎప్పుడు సాధారణంగా వీళ్ళు ఏమని చెప్తారంటే నిన్ను ఆడదెయ్యం పట్టుకుందంట దానికి ఏదో పేరు పెడతాడు షాకినీనో డాకినీయేనో ఏదో పేరు పెడతాడు ఈ డాకినీ అనే పదం నుంచే ఢాకా అనే నగరం పేరు వచ్చింది తెలియండి ఆ పదం ఏదో పెడతాడు పెట్టి తాయత్తిస్తాడు వీడ తెచ్చుకొస్తాడు ఇంటికొచ్చి నేను ఘనకార్యం చేశాను నా దెయ్యాన్ని నేను తరిమేశాను అని చెప్తాడు ఈజ్ ఇట్ వాడు ఆ దెయ్యం సమస్యను పరిష్కరించాడా లేకపోతే దాని నుంచి ఎస్కేప్ అయ్యాడా తాత్కాలికంగా తాత్కాలికంగా ఎస్కేప్ అవుతున్నదంతే వాడు ఆ సమస్యను వాడు పరిష్కరించనే లేడు వాడి జీవితంలో వాడు పరిష్కరించలేడు కూడా ఎందుకంటే వాడు తప్పుదారిలో పడిపోయాడంతే వాడు పరిష్కరించలేడు ఎప్పుడు కూడా జీవితంలో దుఃఖం వచ్చిన భయం వేసినా ఎస్కేప్ అవ్వడానికి వీళ్ళు యూ షుడ్ నెవర్ ఎవర్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ ఒకప్పుడు ది సో కాల్డ్ గురువు ఎ రూట్ ఆఫ్ ఎస్కేప్ అలా అవ్వకుండగా జాగ్రత్త పడాలి గురువు అంటే మన సమ జీవితంలో క్రియేట్ చేసుకున్న కన్ఫ్యూషన్ పాయింట్అవుట్ చేసి ఆ కన్ఫ్యూషన్ నుంచి బయటపడడానికి మాట సహాయం చేసేవాడు గురువు తప్ప మాట సహాయమే అంతకంటే ఇంకేముండదు అంతకు మించి మీరు ఇంకేదైనా పెట్టారంటే ఆల్రెడీ ఆ స్కీమ్ తప్పుదారిన పడిపోయిందంటావం దర్శయ్యే వాడు చూపిస్తాడు వీడు చూస్తాడు కొంతకాలం అయ్యేప్పటికీ రోజు అదే చూపిస్తూ ఉంటాడు వీడు రోజు అదే చూస్తూ ఉంటాడు ఏమవుతుంది ఫిక్స్ అయిపోతుంది మైండ్లో ఫిక్స్ అయిపోయి అదే సత్యవన్న భ్రమలో విడిపడిపోతుంది ఇది ఎలాగంటే నీకు నేను ఎలా ఫిక్స్ అవుతుందో చెప్తా ఒక ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక కళ్ళజోడ ఇప్పుడు మన అద్దాలు ఉన్నాయి ఇప్పుడు నేను కళ్ళతో పెట్టుకున్నా ఈ కళ్ళజోడ ఏం చేస్తుందంటే ఫిగర్ని రివర్స్ చేయను ఏ షేప్లో ఉందో ఫిగర్ అదే షేప్లో పెడుతుంది కొన్ని లెన్సెస్ ఏం చేస్తాయంటే ఫిగర్ని తల కింద ఉంచేస్తాయి ఏమంటే వీడికి ఏం చేశారంటే తల్లకి బొమ్మని తల్లకిందులు చేసే కళ్ళలోడు పెట్టారు వాడికి చూడగానే మనుషులందరూ తలకిందులుగా కనబడటం ప్రారంభిస్తారు అయిపోయి ఇదేమిటండి అంటే కాదు కాదు తీకో అలాంటి పెట్టుకో వాడిని దట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ కొలంబియా యూనివర్సిటీలో చేశారు ఆ తల్లకిందులుగా బొమ్మలు కనపడే కళ్ళలోడు వాడికి పెడతారు వాడు మూడు గంటలు అయ్యేప్పటికీ చిత్రం ఏమిటంటే ఇంకా తలకిందులుగా కనపడరు అందరూ స్ట్రైట్గానే కనపడతారు మూడు గంటలు టైం పట్టి అంటే దీన్ని మీకు ఏం తెలిసింది మూడు గంటలు అయ్యేప్పటికీ మైండు బ్రెయిన్ ఐ సైటు ఈ మూడు కలిసి పనిచేసి రీఆర్గనైజ్ చేసేసి సెట్ అయిపోయింది మామూలు కళ్ళజోడ పెట్టుకున్నప్పుడు ఎలా కనపడతారో వాడికి కూడా అలాగే కనపడతారు వాడి కళ్ళజోడు మీరు పెట్టుకుంటే అన్ని తలకిందులుగా కనపడతాయి అదే కళ్ళలో వాడుబెట్టుకుంటే నలుగుదలగా ఉండదు సక్రమంగానే సో ఆ విధంగా మీ మనస్సు ఒక ఒక సంప్రదాయాన్ని ఒక ఒక సెక్ట్ని మీరు పట్టుకుంటే అది మీ మనస్సులో ఫిక్స్ అయిపోయి అదే సత్యం అనేటువంటి మనిషి ఫిక్స్ అయిపోతుంది అది వాక్యం అంటుంది తద్గ్రహస్ సముపీతి తమ్ము అది గ్రహము గృహ్ణాతీతి గ్రహ అలా పట్టేస్తుందంటే ఇప్పుడు మీరు ఇది ఎరుగుందిరా నేను చూసాను వెస్టర్న్ యాస్ట్రాలజీ అని ఒకటి ఉంటారు అంచేతనే మీరు అమెరికా వస్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాస్ట్రాలజీ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేదిక యాస్ట్రాలజీ అంటాడు ఎందుకంటే దెర్ ఈజ్ వెస్టర్న్ యాస్ట్రాలజీ వెస్ట్రన్ యాస్ట్రాలజీ వాళ్ళు వేదిక ఆస్ట్రాలజీ తప్పు అంటారు వేదిక వాళ్ళు వేదిక ఆస్ట్రాలజీ వాళ్ళు నాన్ వేదిక అంతా బోగస్సును వీళ్ళు అంటారు వేదావాడు ఎప్పుడూ అలాగే Anything other than Veda is wrong. A Veda is not true, we will be able to say. We will be able to say that. One time I am going to say, I am going to say that Veda is the one who is going to say that. I am going to say that Veda is not going to say that. Veda is not going to say that. Don't worry about it. What is he going to protect Vedas? If you are going to say that, that is a bad thing. Don't worry about Vedas. అలా కాదండి వేదాలను మనం ఇప్పుడు ఆలోచించాలా చదువుకో అయితే మేండి చదువుకోడు చదువుకున్న వాళ్ళకి సంభావన చూసారా అది ఒకసారి కామకోటి వారి పెద్దవారి దగ్గరికి ఒక పెద్ద కోటీశ్వరుడు వెళ్ళి వేద సంరక్షణ నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను నాకు మీరు మార్గం చూపించండి అని అడిగాడు అయితే ఆయనన్నారు ఎంతమంది కొడుకులు ఉన్నారనే కదా నలుగురు కొడుకులు ఏ పెళ్ళిళ్ళయ్యా ఇద్దరికి అయ్యాయి మిగతా ఇద్దరు ఉపనయనం చేసేవా లేదు ఆ ఇద్దరికీ ఉపనయనం చేసినా అది నాకు అప్పు చెప్పేది నేను వేద సంరక్షణ చేస్తానని చెప్పారు అంటే వీడన్నాడు నేను అందుకోసం రాలేదండి మీకు డొనేషన్ డొనేషన్ అక్కర్లేదు వాళ్ళిద్దరినీ ఉపనయనం చేసిన నా దగ్గరికి గమనించేస్తే నేను చూస్తాను అంటే వీరు గమనించు ఉంటాడు అదేమిటిలో నువ్వు వేద సంరక్షణ చేస్తా కదా చెయ్యి సో అనివే కాబట్టి ఒక సెక్టేరియన్ థింకింగ్లో మీరు మనస్సును ప్రవేశపెట్టేసి అదే మార్గంలో కొద్ది రోజులు మీరు నడిచేస్తే ఆరు నెలల యేపటికి వారు వీలైపోతారు అన్నట్టుగా తయారవుతున్నారు అలా ఉంటుందంటే ఇలాంటి వాక్యాలు కూడా చెప్తాను నేను ఆమె తినడం కొటేషన్ విని ముక్కు ఆ జ్యోతిషి అనే మాట ఒకటి ఉన్నది జ్యోతి అనే మాట మంత్రంలో వస్తుంది జ్యోతిర్దీప్యతే పరోదివో జ్యోతిర్దీప్యతే ఏదో వస్తుంది మంత్రంలో వస్తుంది ఒకనిషత్తుల్లోనే ఆయన అంటాడు ఈ జ్యోతి మా జ్యోతిష్ శాస్త్రమేంటి అంటే నేనన్నాను నీ జ్యోతిష్ శాస్త్రం కాదే అది ఆ జ్యోతి వేరేది అది నువ్వు అలాగ ప్రతిదాన్ని నీ శాస్త్రానికి పదం ఒకటి అలా ముడిపెట్టుకోకు నీకు ఉపయోగపడి కొటేషన్స్ తీసుకో అంటే మీకు తెలియదు రండి సార్ మీకు తెలియదు మీరు ఊరుకోండి అది అది అంతే అని ఎందుకంటే వాడికి నాలుగు బుద్ధులు అంటే రోజు తాగ తాగలదు సో హీ కెన్ మేనేజ్ విత్ ఇట్లా తద్గ్రహ సముపైతి ఎం భావం పదార్థం దర్శయేత్ ఎవనికి ఏ పదార్థమును చూపిస్తాడో అని ఉంది వాక్యం ఎవడు చూపించేవాడు ఎవడు ఆచార్య వాడు చూపిస్తాడు అన్యోవా ఆప్త ఒకప్పుడు ఆచార్యుడు వెంటనే రెడీమేడ్ ఆచార్యుడు ఉండకపోవచ్చు పక్కన ఎవడో ఒకడు ఉంటాడు ఎవడో ఉంటాడు మేనమా ఉన్నాడు ఆ అమ్మగారి తమ్ముడు కొంచెం పెద్ద వయసులో ఉంటాడు మావయ్య మావయ్య అని వీడు ప్రేమగా వెళ్తే వాడేదో ప్రవేశపెడతాడు దేంట్లో ప్రవేశపెడతాడు మావయ్య అడిగి అల్లంతు కాదు రే రాగా మంచి మార్గం చూపిస్తానని వెళ్ళి దేంట్లో ప్రవేశపెడతాడు వాడు ఆప్తుడని వీడు అనుకుంటాడు ఆప్తహ అని ఉంది అందుకోసం మేనమావ ఉన్నాను నేను ఆప్తహ ఏదో కావాల్సిన వాడు అనుకుని మేనమావో బాబయ్యో జ్ఞాతులు ఉన్నారు సరే సంస్కృతంలో ఒక సాగు తగటం లేదు జ్ఞాతిశ్చేత్ అనలేదకి జ్ఞాతిశ్చేత్ అనలేన కిం అనలా ఉంటే అగ్ని జాతి ఉంటే ఇంక వాడే తగలబెట్టేస్తాడు పర్వాలేదు భర్త చెప్పాడు జ్ఞాతిష్ట వెనలే నకి జ్ఞాతి హుతాశయుడని తెలుగులో ప్రయోగకం కూడా ఉంది ఒకసారి నేను ఒక ఒక సంకటంలో ఉన్నా ఇట అటా అటా ఇట మా నాన్నగారిని అడిగాను ఈ సంకటంలో ఉన్నా నన్ను ఏం చేయమంటారు అప్పటికే నేను పెద్దవాడిని అయిపోయాను ఎందుకంటే వయస్సు వచ్చేసింది బ్రహ్మచారిగా లేను అని చెప్తే ఆయన వయసు వచ్చిన సలహా చెప్ప కొడుకు చెప్పినట్టుగా చెప్పకూడదు నేను అడిగాను కాబట్టి ఆయన ఏమన్నారంటే నువ్వు ఇలా చేయొద్దు నా అభిప్రాయం అనేసి మళ్ళీ ఆయన పుస్తకం చదువుకుంటుంది పుస్తకం చదువుకుంటుంటే నేను వెళ్ళి అడిగాను అలాగా నా అభిప్రాయం ఇలా ఉందమ్మా నువ్వు ఈ మార్గంలో వద్దు అనేసి మళ్ళీ ఆయన నా ఆకాశ ఇలా చదువు నాకు అది ఎందుకంటే ఆయన పొట్టొచ్చినట్టు చెప్పలేదు కదా వెళ్తే అలా చెప్పారు అంత కదా వెళ్ళి ఒక జ్ఞాతి ఉన్నాడు పక్కన వెళ్ళి వాడిని అడిగాడు అడిగితే ఆయన చెప్పిన దానికి ఆపోజిట్ చేసాడు చెప్పాడు ఆయన మీ నాన్నకి తెలియదు అలాగే అంటాడు మీ నాన్న వేదాంతం అనుకుంటున్నాడు ప్రతిదేనూ మీ మాట అనేది ఇలా చేయని చెప్పాడు నేను అలా చేశాను జీవితంలో పెద్ద తప్పులు చేసినవి ఎన్నో ఉండవు ఉంటాయి రెండో మూడో నాలుగో ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉంటే మీరు ఇంకా బతుకున్నాడు ఎప్పుడో గాలు కలిసిపోతున్నాడు ఇంకా బతుకున్నాడు అంటే పెద్ద తప్పు ఏవో కొద్దే ఉల్లేయాలి అర్థం లేదు అటువంటి పెద్ద తప్పుల్లో ఇది మొదటిది పెద్ద కాబట్టి జ్ఞాతిష్ట అనలేనకి వాడు నిప్పు తగలబెట్టేస్తాడు ఆప్తుడి పేరు ఏదో చూపిస్తాడు వీడి జీవితాంతం దాన్ని పట్టుకుని స్మరించుకుని దుఃఖిస్తూ తన్ను తిక్కుంటూ ఆయన ఏం తిడతాం మనం వెళ్ళి అడగబోద్ది కదా మనకి పెట్టాడు నిప్పు లాంటి పెట్టేవాడు కాదు అలాగే ఉంటుంది ఇదమేవ తత్వమితి అవ అలా చూపిస్తాడు ఇదేనండి తత్వం ఇదే సత్యం అన్నట్టుగా చూపిస్తాడు శతం భావం ఆత్మభూతం పశ్యతి ఆ భావంతో వీడు ఐడెంటిఫై అయిపోతాడు తాదాత్మ్యాన్ని చెందుతాడు ఆ ఐడెంటిటీ రెండు రకాలుగా ఉంటుంది అదే చెప్తున్నారు అయమహమితి వా మేతి వా రెండు రకాలుగా ఆ సందర్భాన్ని బట్టి ఇది నేను ఈ ఫలానా అని పెట్టేసుకుంటాడంట ఏదో పెట్టేసుకుంటాడంట ఆ చెప్పేవాడు చెప్తాడు నేను ఫలానా అని ఒక ఫీలింగ్లో పడిపోతాడు అంతవరకు నేను ఫలానా అనుకోడు ఇప్పుడు ఎనిమిదో ఏటో తొమ్మిదో ఏటో నేను ఫలానా అని వాడికి చెప్తాడు కూడా నువ్వు ఫలానా చెప్తాడు అంతే నేను ఫలానా అని పెట్టేసుకుంటాడు లేదా మమ మమేటివా అయం మమ ఇది నాది నాకు సంబంధించింది ఈ విధంగా నాతో కనెక్ట్ అయి ఉన్నది అని పెట్టుకుంటాడు ఏ అయితే దానివల్ల వీడు నష్టపడిపోతాడా నష్టమేం పడ్డవు కాలక్షేపం బాగానే అవుతుంది మీరు పెద్ద గురువుగారు ఒక ఆయన ఉన్నారనుకోండి ఆయన దగ్గర పది కోట్ల ఆశ ఖరీదైన ఆశ్రమం ఉంది వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన్ని ఇంప్రెస్ చేసి వీడు మంచి శిష్యుడు అనే ఫీలింగ్ ఆయన కలిగేట్లా చేసి వీడు ఆయన దగ్గర శిష్యుడిగా చేయలేదు అనుకోండి చేదు మేయుడు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అలా శుభ్రంగా భోగించేయచ్చు తర్వాత ఎవరెవళ్ళో ఆశ్రమానికి వచ్చేవాళ్ళు వీడికి కొంత ప్రయారిటీలో మంచి రూమ్ ఎయిర్ రూమ్ వీడికి ముందు మిగతా వాళ్ళకి రూమ్ లేదని చెప్పినా వీడికి రూమ్ లేదని చెప్పరు తర్వాత ఆశ్రమంలో కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి అవన్నీ విడిగిస్తారు నేను చేదేం వేడు కాబట్టి ఆ ఐడెంటిఫికేషన్ వల్ల వాడు పెట్టినటువంటి ఈ సెక్టేరియన్ ఈ ఈ ఫిక్సేషన్ ఉందే ఒక చట్టంలో బిగిస్తాడు దానివల్ల ఓ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఉంటుంది అది మా ఆశ్రమం అని చెప్పుకుందుకు మీరుంటుంది తర్వాత నేను ఫలానా ఆశ్రమానికి చెందాననుకోండి ఆశ్రమానికి బ్రాంచెస్ ఉంటాయి అక్కడక్కడ ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఇంకా మళ్ళీ హోటల్లో బ్రాంచ్లో దిగేసి అక్కడ బోర్ చేసేవచ్చు ఏం కాబట్టి ఏం చేయుడు మెయ్యడు ఎటొచ్చి సంసారం నుంచి మాత్రం బయటపడ్డావు అది అది అక్కడ బాయ్ కాబట్టి సంసారం కొనసాగుతూ ఉంటుంది దాంట్లో అనుకూలంగానే ఉంటుంది దాన్ని అదే మరి మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే దాన్నే అంటారు మెంబర్ అయితే మీకు ఈ బెనిఫిట్స్ ఉన్నాయంటాడు అంటే అర్థమేంటి మీరు ఈ రకంగా మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు కాబట్టి మీరు ఈ విధంగా మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయాలంటే ముందు మాత్రం మేము మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి మీరు సిద్ధపడాలి దానికి ఇక్కడ సికింద్రాబాద్ క్లబ్ ఉంది మెంబర్ అవ్వాలంటే ఎంత అవుతుందో తెలిసిన లక్ష రూపాయలు అవుతుంది దొరకదు వీడు లక్ష రూపాయలు ఖర్చు పెడితే మెంబర్ అవ్వాలి అంటే అర్థం ఏంటి ముందు వీడిని ఎక్స్ప్లాయిట్ చేయనిస్తే ఆ తర్వాత వీడు ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు క్లబ్లో మెంబర్ అవ్వచ్చు క్లబ్లో మెంబర్ అయితే బెనిఫిట్స్ ఏవో ఉంటాయి సో అదే అంటున్నారు ఇక్కడ అవతి సచ అవ్వతి వీడు అయం నేని ఇది లేదా ఇది నాది అనే ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే పెట్టుకుంటాడో ఆ ఐడెంటిఫికేషన్ వల్ల అహమ్మనే ఐడెంటిఫికేషను మామా అనే ఐడెంటిఫికేషను వన్ ఆఫ్ ది టూ దానివల్ల వీడికి కొన్ని ప్రయోజనాలు చేకూరడం ప్రారంభిస్తాయి దాంతో అది గ్రహ బాగా గట్టిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బిగుసుకున్నట్టుగా బిగుసుకుని ఉంటుంది వీడు ఆ సెక్ట్లో పడి కొప్పుకుంటూ ఉంటాడు ఇంకా సంసారం నుంచి బయటపడే ప్రసక్తి ఉండదు కాబట్టి ఊరికే కంగారు కంగారుగా మెంబర్లు అయిపోతూ ఉండడం ముద్ర భయం చేసుకోవడం లేకపోతే ఏంటంటే మా గురువు ఈయని డిక్లేర్ చేసేయటం ఏమీ అక్కర్లేదు ఏమీ కంగారు జస్ట్ లీవ్ ఇట్ ఓపెన్ బీ ఓపెన్ మైండెడ్ అండ్ బీ ఫ్రీ ఫ్రీ టు ఇన్వెస్టిగేట్ ఫ్రీ టు థింక్ ఫ్రీ టు ఇంక్వయర్ అండ్ బీ ఎ గైడ్ అండ్ యువర్ శల్ హరి హరిశ్చేచ ఓం పూర్ణమద పూర్ణమద పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓంగురుభ్యో నమీ ఓం